ైజ్ ప్రైజ్ లాడ్ బ్రదర్ అందరికీ ప్రైజ్ లాడ్ ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రుడా సజీవుడు అయిన గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ గడిచిన కాలం ప్రభా కాచి కాపాడి నా ప్రభా నీ కృపలు భద్రపరుచుకున్న గొప్ప దేవుడునైనా నీకు వందనాలు వేసాయా మమ్మల్ అందరినీ సమకూర్చిన విధానాన్ని అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు నా దేవ మరి నా ప్రభా ఈ టీంలో జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు అయ్యా మాకందరికీ నా ప్రభా నా ప్రభా అయా మరి పాటలతో ఉండండి పాడుతున్న బిడ్డకు చక్కని స్వరాన్ని దయచే ప్రభా నేను మహిమ పరిచి బిడ్డలు మమ్మల్ని అందరినీ లేవనెత్తండి నేను వాక్యం చెప్పిన బిడ్డ కూడా నా ప్రభా నీ సులువ చేసిన తండ్రి నాతో మాతో సుటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకుని అయినా వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయినా ప్రభా ఎలాగో ఎలాగ నడవాలో నా తండ్రి నీ జ్ఞానం దయాన్ని మాకు దయచేయినా నీకు వందనాలు వేస్తాయా ఇంకా ఎంతో ఇంకా రాలేకపోయినారు అయా త్వరగా నా అయా జయ అనేట సహాయం దయచేయండి అడ్డుల ఆటంకాలు కొట్టివేయండి నీ తండ్రి అయా ప్రతిప్పుడైనా జైన్ అవ్వాలని ప్రతి సహాయం దయచేయండి నా ప్రభా నీకు వందనాలేస్తాయా నా ప్రభా ఎప్పుడే కథవతో చింతతో బాధతో వేదంతో ఉందనైనా ప్రతి వేయ హృదయ మాట ప్రతి కన్నీరుని మీరు తుడవండినైనా ప్రతి బాధ వేదం నుంచి తప్పించండి నా ప్రభా అయాన్ని కృప వల అస్థలకేనైనా మమ్మల్ని అప్ప చెప్పుకున్నాను తండ్రి నీ కృపాని కోపుదల భద్రత క్షేమాన్ని దయచే ప్రభా నీకు వందనాలేస్తాయా నీకు ఎంత వందనాలు ప్రభా ఎంతమంది నా ప్రభా అయ్యా లేని ధన్యత నా తండ్రి నువ్వు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రతిరోజునైనా మేము సమాజంగా కూడుకొని నా తండ్రి నిన్ను స్థుతించి గణపరిచి మేము పరిచే గొప్ప భాగ్యాన్ని చిన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా దేవా అయ్యా ఇంకా ఎంతమంది నా ప్రభ ఇంకా నా ప్రభా అనేకులలో మీరు తీసుకొని రండి నా ప్రభ నీ వాక్యాన్ని విని అందరూ కూడా బలపడి తండ్రి నీతో అంటకట్టబడే జీవితాలు దయచేయమని సమస్త మహిమ గంధ ప్రభావం మీరు మాత్రం పొందుకొని నైనా ఆది నుంచి అంత వరకు నాదేవా మీరే ఉండి నా తండ్రి అయ్యా అధ్యక్ష స్థానం మీరు వహించినైనా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామలాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ అందరికీ ప్రైజలాడుతుంది రాధనా స్తు ఆరాధనాధనా స్తు ఆరాధనాధనా స్తి ఆరాధనా నీ వారు ఒకరు లేరు నీవే అతి శ్రేష్ఠుడా నిత్యము కొలిచే నీవే పరిశుతుడా ఇటువంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా నిత్యము కొలిచే నీవే పరిశుతుడా మారని ఆరాధనా స్తి ఆరాధనాధనా స్తి ఆరాధనా అబ్రహాము సాకును బలిచిన ఆరాధనా రాలతో చంపబడినా బలి ఆరాధనా అబ్రహాము సాకును బలిచిన ఆరాధనా రాలతో చంపబడినా శబను వల ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా స్తు పదివేలలో అతి సుందరుడాకే ఆరాధనా ఇహ పరములో ఆకాంక్ష నీయుడాకు సాటెవ్వరు ఇహపరములో ఉన్న ఆకాంక్షణీయుడా నీకు సాటివ్వరు నిన్న నేడు మారని ఆరాధనా స్తు ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా దాని సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాటక్యమాడిన దావీ దు ఆరాధన దాని సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాటక్యమాడిన దావీ దు ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధనా ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచి నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తు ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా థ్యాంక్ మన ప్రభు అయితే క్రీస్తు నామం మీ అందరికీ నా వందనాలు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానించుకున్నాము మహాపరిషుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి దేవాతి దేవా రాజాతి రాజా నీ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాల నాయనా యొక్క సమయం నువ్వు ప్రభా నీకు వందనాలు ప్రభా ఇద్దరం కూడా ప్రభా ఇంతవరకు నాయనా నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి ప్రభా నీ వాక్యం మీద ధ్యానించుకోవటానికి నిన్ను స్తుంచడానికి నా ప్రభా మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నా ప్రభా పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాల నాయనా దేవాతి దేవా నీకే బంధనాలు తండి. కృపగల దేవా మమ్మల్ని మీ చేతికి అప్పుగించుకుంటున్నాం పని తండ్రి ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా మా తలంపులు మా ఆలోచనలన్నీ కొట్టివేయండి తండ్రి మీ చిత్తము ప్రభా నెరవేర్చనా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి పరిశుద్ధుడా నీకే బంధనాలు తండ్రి కృపగల ఏసయా నీకే బంధనాలను అయినా మమ్మల్ని మీ గలమైన హస్తానికి అప్పు చెప్పుకుంటున్నాం మీరే వాక్యం ద్వారా మాట్లాడమని నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేద్దండి ప్రభా నీకే స్తోత్రాలు మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన నిసయానీకే స్థుతి స్తోత్రాల నాయన అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా ప్రభా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఇద్ద ఇచ్చేయండి నాయన ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా బలపరచండి నాయన నిసయా నీకే స్థుతులు స్తోత్రాలు మీరు ఆకంకొం వాళ్ళందరినీ తండ్రి నీకే వందనాలు నాయన మూడున్న సమయం మీ చేతిగా పూజిస్తున్నాం ప్రభా మీరే మాట్లాడమని ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె కీర్తనలు పదిహేనో అధ్యాయంలో చదువుతున్నాము యహోవా నీ అతిథిగా అతిథిగా ఉండదగిన నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు నివసింపదగిన దేవుని పరిశుద్ధ పట్టణంలో అతిథిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అని అంశం గురించి మనము ధ్యానించుకుంటున్నాము దేవుని పరిశుద్ధ పట్టణంలో మనం అతిథిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలని ఇక్కడ కీర్తనలు పదిహేను అధ్యాయంలో ఎగోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన దేవుని గుడారంలో అతిథి అంటే అతిథిగా ఉండదగిన ఎవడు పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటాడు యోహంశ వార్తల కూడా అంటాడు మీరు మొదటి గొప్పవారిగా ఉండాలంటే పర్లోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే మీరు పరిచారకులుగా ముందు పరిచర్య చేయాలంటాడు మీరు పరిచారకులు అయితేనే మీరు మీరు పర్లోకంలో గొప్పవారిగా ఉంటారంటాడు ఇక్కడ పరిశుద్ధ పట్ట నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే మనము యథార్థమైన ప్రవర్తన కలిగి మన ప్రవర్తన అంట యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అటివాడు నాలికతో కొన్నెమలాడడు తన చెలిగానికి కీడు చేయడు తన పొరుగు వాని మీద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు ఇక్కడంటున్నాడు మనము పరిశుద్ధ పట్టు పర్వతం మీద మనం నివసించాలంటే మన ప్రవర్తన యథార్థంగా ఉండాలంట నీతిని అనుసరించి ఉండాలంట మనలో ఏ కపటము కుటిలమైన మాటలు మనం మాట్లాడకూడదంట మన ప్రవర్తన అంతా యథార్థంగా ఉండాలంట నీతిని అనుసరించు నీతిని అనుసరించాలంట నిజము పలకాలంట మన నోటి నుంచి ఏ అబద్ధము రాకూడదంట అలాంటి వారు ఎట్లా ఉంటారంటే పొరుగు వ్యాణి మీద నిందె మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవయందులు భయభక్తులు వారిని సన్మానించును ఎప్పుడు నీతిగా యదార్థంగా ఉండే వాళ్ళే దేవుని భక్తులను గౌరవిస్తారు దేవుని ఎందు భయభక్తులు వారిని సన్మానిస్తారంట ఎవరు సన్మానిస్తారంటే నీతిగా యదార్థంగా నిజం పలికే వాళ్ళు నీతిగా దేవుల్లో యథార్థంగా జీవించే వాళ్ళు ఎగోవ సన్మానిస్తారంట అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకియడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడు ఎగోవయందు అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన కూడా మాట తప్పడంట దేవుని బిడ్డలు వాళ్ళకి నష్టం వచ్చినా కూడా మాట తప్పరంట నష్టం కలిగిన మాట తప్పడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు తన డబ్బులు ఎవరికన్నా సహాయము చేస్తారు కానీ వడ్డీకి అయితే యథార్థంగా ఉన్నవారు ఎవరు కూడా వడ్డీకి ఇయ్యంట తిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు దేవుళ్ళో యథార్థంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ద్రవ్యము వడ్డీకిరంట లంచం తీసుకోరంట దేవుళ్ళో నీతిగా యథార్థత కలిగి ఉంటారంట అలాగుండే వాళ్ళు ఎప్పుడు కూడా కదలచబడతారు కదల్చబడరని పరిశుద్ధ పట్టణంలో వాళ్ళు ఉంటారని తన పొరుగు వారికి కూడా ఏ వాళ్ళు చేయరంట అలాగుండే వాళ్ళు పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉంటారంట ఇక్కడ కీర్తనలు ఇరవై నాలుగులో కూడా యహోవ పరిశుద్ధ పర్వత యహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడెవడు వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ఇక్కడంటుండో యహోవ పర్వతమునకు ఎక్కదగిన ఎవడు ఆయన పరిశుద్ధుడుగా ఆయన పరిశుద్ధుడు ఆ పరిశుద్ధ పర్వతమునకు ఎవరు ఎక్కగలుగుతారు ఎవరెక్కగలుగుతారని అడుగుతున్నాడు ఆయన పరిశుద్ధ స్థలములలో నివ నిలువదగిన ఆయన దహించి అగ్నిగా ఉన్నాడు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు ఆయన వెలుగుగా ఉన్నాడు ఆయనలో ఏ మాత్రము చీకటి లేదు ఆయనలో ఏ ఏది కూడా ఒక అబద్ధమును ప్రేమించేది అబద్ధం అనేది ఆయనలో లేదు ఆయన పరిశుద్ధుడు ఆ పర్వతమునకు ఎక్కదగిన వారు ఎవరు ఆ పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వారు ఎవరు అని అడుగుతున్నాడు వ్యర్థమైన దాని ఎవరు ఉంటారంటే కింద రాసింది వ్యర్థమైన దాని అందు మనసు ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి కపటముగా ప్రమాణము మనము చేయొద్దంట కపట ప్రమాణం చేయకూ నిర్దోషమ నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే మనము ఎప్పుడు కూడా మన చేతులు ఏ పాపం లేకుండా నిర్దోషంగా మనము ఉండాలంట ఎవరికి క్యూడ్ చేయకూడదంట మన నాలుకతో మనము కొండములు చెప్పకూడదంట అబద్ధము ఉండకూడదంట శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు ఎగో వలన ఆశీర్వాదము నందును వాళ్ళు ఎట్లా ఉంటారంటే దేవుని వలన ఆశీర్వాదము నందును అంటున్నాడు తన రక్షకుడైన దేవుని వలన నీతి నీతి నీతిమత్వము నందును ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవు ఏకోబు దేవ నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే ఎప్పుడు వాళ్ళు నిర్దోషులుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉంటారో వాళ్ళే పరిశుద్ధ పర్వతంలో ఉంటారంట కపట ఆలోచనలు కుటీలత్వము అని ఏది లేకుండా శుద్ధ హృదయం కలిగి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో నీతిగా యథార్థంగా ఎవరు ఆరాధిస్తారో వాళ్ళే పరిశుద్ధ పర్వతం మీద నిలుస్తారంట ఆయన సన్నిధిలో నిలుస్తారంట గట్టి గింజలాగా ఉంటారంట దేవుని సన్నిధిలో ఉంటారంట అలాంటి వాళ్ళు ఎగువ వలన ఆశీర్వాదం తమ రక్షకుడు దేవుని వలన నీతిమత్వము నొందును దేవుడు వాళ్ళని దేవుడే వాళ్ళని నీతిమంతులని తీర్పు తీరుస్తాడంట ఆయన ఆశ్రయించి వారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే అలాంటి దేవుడు దేవుని సన్నిధిని వెతుకుతారంట గుమ్మం మీ తలలు పైకెత్తుకొనుడి మహిమ ఈ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలకులారా మిమ్మను లేవనెత్తుకొనుడి మహిమ ఈ రాజు ఎవడు పరా బల శౌర్యములు యుద్ధశూరుడైన ఎహోవా గుమంలారా కలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి అంటున్నాడు మహిమ రాజు మీలో ప్రవేశించినట్లు మీ త మీ తలలు ఎత్తుకోమంటున్నాడు పురాతనమై తలారా మహిమ రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి మిమ్మను లేవనెత్తుకొనుడి మీరు యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ మనం యథార్థంగా మనము ఆ పర్లోక పట్టణంలో వెళ్ళాలి కాబట్టి మనము మనల్ని శుద్ధి చేసుకోమంటుడు మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి మహిమ రాజు మీలో వస్తుడు సైన్యములకు అధిపత్య ఏవో అయే ఈ మహిమ రాజు అని ఆ ఆ పరిశుద్ధ పర్వతంలో మనం ఉండాలంటే మనం యథార్థత కలిగి మనము ఉండాలంట ఆ రాజు మనలో ప్రవేశించాలంటే మనల్ని మనము శుద్ధి చేసుకొని మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలంట మనల్ని మనం లేవనెత్తుకోమంటున్నాడు మనము దేవుల్లో మనము జీవించాలా యథార్థం హృదయంతో మనము ఉండాలంట ఇంకా కీర్తనలు అరవై ఒకటిలో కీర్తనలు అరవై రెండో వచ్చినము నా ప్రాణము తల్లడిల్లగా ఉదిగంతముల నుండి నీకు మొరపెట్టు తిన్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము ఇక్కడంటున్నాడు నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతములు నుండి నీకు మొదపెట్టించున్నాను దావిడ్ మహారాజు ఆయన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు బాధలు శ్రమలు ఆయన అనుభవించుడు ఈ లోకంలో ఆయన ప్రాణం కూడా ఎంతో తల్లడిల్లిపోయింది ఆయన అంటున్నాడు ఆయనకు యేసు ప్రభువుని ఆయన దేవుళ్ళ నీతిగా యథార్థంగా ఉంటే సౌల్ రాజు కూడా ఆయనను సంపాలని చూస్తాడు ఆయన సమూహం ఆయన సైనికులు కూడా సౌలరాజు సైనికులు కూడా దావీదును సంపాలని ఆయన ఎంటబడతా ఉంటాడు ఆయన కొండల్లో గృహల్లో అక్కడక్కడ దాము కొన్ని దినాలు ఉండవలసి వస్తుంది దేవు ఎందుకంటే సౌల రాజు ఆయన దేవుడు ఆయనను అభిషేకించింది కాబట్టి దావీదిని సౌలరాజుకి కోపం వస్తాడు ఎందుకంటే అక్షరము సంపును ఆత్మ జీవింపజేయను అంటాడు అపోసులను పౌలు శరీర సంబంధులు ఆత్మ సంబంధులైన వారిని చంపుతారంట ఈ ఇక్కడ సభలు కూడా దావీదు సంపాలని తరుముతా ఉంటాడు ఎన్నో ఇబ్బందులు దావీదు ఎదుర్కొంటా ఉంటాడు అందుకే ఆయన అంటాడు నేను ఇన్ని శ్రమంలో ఇన్ని బాధల్లో ఉన్నా కూడా నా ప్రాణం తలడిల్లుతుంది అయినా ఆ పరిశుద్ధ పర్వతము ఆ సీయోని పర్వతం నేను ఎక్క ఆ ఎక్కలేనంటే ఆ కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము ఆ సీఎని పర్వతము ఆ పరిశుద్ధ పర్వతానికి మనము యశు ప్రభు సీఎన్ లో ఉంటాడు కాబట్టి ఆ పరిశుద్ధ పర్వతం మీదకి మనం ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉంటాము ఈ లోకంలో ఎన్నో శ్రమలు బాధలు నిందలు అవమానాలు అన్ని భరించుకుంటూ మనము పోతా ఉంటాము ఆ కొండ ఎక్కాలంటే ఆ పరిశుద్ధ పర్వతంకి ఎక్కాలంటే మాటలతో కాదు కాబట్టి మనల్ని మనం ఎంతో సారి చేసుకొని ఆ ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ప్రభా అది నా వల్ల కాదు నువ్వే నన్ను ఆ ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ప్రభా సీఎన్ పర్వతానికి నన్ను ఎక్కించి ప్రభాని దావిద మహారాజు ఇక్కడ ప్రార్థన దేవుణ్ణి అడుగుతున్నాడు ఆ ఎక్కలేని పర్వతము నా వల్ల అయితే కాదు ప్రభా ఆ ఎక్కలేని అంత నీ దగ్గరికి రావటానికి ఆ పర్వతము నన్ను ఎక్కించు ప్రభా అనని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి యుగ యుగములు నేను నీ గూడారంలో నివసించేదను ఇక్కడ నీవు నాకు ఎప్పుడు ఆశ్రయంగా ఉన్నావు ప్రభా శత్రువులు బలమైన కోటగా ఉంటివి ఇక్కడ మత స్వార్థల కూడా అంటాడు ఇదిగో యువ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని అంటాడు దేవుడు ఏసు సదాకాలము ఒక్కరోజుండి ఒక విడిచిపెట్టే దేవుడు కాదు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను విడువక నీ ఎడలా కృప చూపుచున్నానన్న దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ ఆంగల్దమ్ముల ఆంగల్దమ్ముల ప్రేమ కాదు తల్లిదండ్రుల ప్రేమ కాదు ఆయన అందరికంటే అన్నిటికంటే మించిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ గర్భమున పుట్టిన బిడ్డనైనా తల్లి మరుస్తారంట కానీ ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదంట అరు చేతుల్లో ఆయన మనల్ని చెక్కుకున్న గొప్ప దేవుడు అందుకే దావిదు మహారాజు నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువుల ఎదట బలమైన కోటగా ఉంటివి యుగ నేను నీ గుడారములో నివసించేదను గండనుడుగుయుగాలు నేను నీ గుడారములో నేను నివసిస్తాను ఎందుకంటే నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావంటడు కీర్తనలు అరవై ఇక్కడ గండనుడు నేను నీ రెక్కల చాటున దాగుపొందును నీ దేవ నీవు నా మరుకుబడులో అంగీకరించి నీ నామం నందు భయభక్తులు నీవు నాకు అనుగ్రహించి నీ రెక్కల చాటును దాకుంటాను ప్రభా నీవు నాక్కుబడులన్నీ అంగీకరించి ఉన్నావు ఎందుకంటే దావిద మహారాజు ఎప్పుడు కూడా సీతారా పట్టుకొని ఎప్పుడు ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు గొర్రెలు కాసేటప్పుడే అడవులలో గొర్రెలు కాసేటప్పుడు దేవుడు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చిండు గొర్రెలు సింహం గొర్రెపిల్లను వెతుకపోతే సింహాన్ని చీల్చి ఆ గొరెపిల్లను తప్పిస్తాడు తోడేలు వస్తే తోడేలను అంతా దేవుడు ఎందుకంటే ఎప్పుడు దావిదు దావిదు మహారాజు ఎప్పుడు గొర్రెలు కాసుకుంటూ మందని మేపుకుంటూ ఎప్పుడు దేవుణ్ణి స్థుతించేవాడు అందుకే దేవుడు అంటాడు దావి హృదయానుసారుడు నా హృదయం ఎరిగిన దేవుడు ఎందుకంటే దావిద మహారాజు ఎప్పుడు దేవుణ్ణి స్థుతించుకుంటూ దేవుణ్ణి మయం పరుచుకుంటూ దేవునికి ఎప్పుడు సమీపంగా దేవునికి సమీపంగా ఉన్నాడు కాబట్టి దావిదు మహారాజు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా దేవుడు వెంటనే జవాబిచ్చేవాడు ఆయన ప్రాణమును దేవుడు కాపాడేవాడు అందుకంటున్నాడు నీ రెక్కల చాటిన నేను దాగుకొందును దేవా నీవు నా మృక్కుబడులు అంగీకరించి ఉన్నావు నీ నామమునందు భయభక్తులు కలిగే వారి స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు ఆయన యథాథతో నీతితో ఎప్పుడు దేవుణ్ణి స్ఫుతిస్తూ దేవుని గనపరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఆయన ఏ ప్రార్థన ఆయన మృక్కుబడులన్నీ కూడా దేవుడు అంగీకరించిండంట మన మన ప్రార్థనలు కూడా మనం కూడా దేవునికి యథార్థంగా మనం దేవుళ్ళలో ఉంటే మన ప్రార్థనలో కూడా దేవుడు ఎప్పుడు రోసిపోయాడంట ఆయన భయభక్తులు గల వారి మనకు అనుగ్రహిస్తాడంట ఇక్కడ అరవై రెండో కీర్తనలో కూడా అధ్యాయంలో నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనమ్ముగా ఉండుము ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది ఆయనే నా ఆశ్రయ దుర్గము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము అంటున్నాడు నా ప్రాణమా ఆయన ప్రాణంతో ఆయన చెప్పింది నా ప్రాణమా నీవు దేవుడిని నమ్ముకొని మౌనమ్గా ఉన్నవు ఆయన వలననే నీకు నాకు నిరీక్షణ కలుగుతున్నది ఈ లోకంలో నిరీక్షణ ఎవరు వల్ల కూడా కలగదు అందరూ మాటలు చెప్తారు కానీ ఆ మాటను ఇచ్చిన మాటను ఎవరు నెరవేర్చరు ఇక్కడ ఆయన ఆయనే నా నిరీక్షణ ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది ఆయనే నా ఆశ్రయ దృగము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నేను కదిలింపబడను నా ప్రాణమా నీ దేవుని నమ్ముకొని మౌనంగా ఉండను నాకు ఎత్తైన కోట ఆయనే నా రక్షణ ఆధారము నా రక్షణకు ఆధారము ఆయనే కాబట్టి నా బలమైన ఆశ్రయ దుర్గము నా నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము ఆయన అంటున్నాడు దా విధమ నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము ఎందుకంటే కీర్తనల్లో కూడా అతడు నామం నేవిన వాడు కనుక నేను అతన్ని గనపరుస్తానంటాడు దేవుణ్ణి మనం గణపరిస్తే దేవుడు కూడా మనల్ని గనపరుస్తాడు నామంను ఎరిగిన వాడు కనుక నేను తప్పిస్తానంటాడు ఏ ఆపత వచ్చినా కూడా దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు అంట ఉన్నాడు ఆయన నామం మనం ఆయన మనల్ని గనపరిచే దేవుడుగా ఉన్నాడు ఏది వచ్చినా కూడా నేను భయపడను ఆయనే ఆశ్రయదు దుర్గము నా రక్షణ ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయము దేవుని ఎందే ఉన్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడే మనకు ఆశ్రయము అని అంటుంది జనులారా ఆయన ఎందు నమ్మిక ఉంచుడి మనుషంగా నమ్ముకుంటే వాళ్ళు మట్టి పాలవుతారంటారు కానీ దేవుని ఎందు నమ్మిక ఉంచుడి ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక వంచుడి ఆయన సన్నిధిలో మీ హృదయములను కుమరించుడి అంటున్నాడు దేవుడు మనకు ఆశ్రయము దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నాడంటాడు కీర్తనల్లో అరవై మూడో కీర్తనలు దేవా నా దేవుడవు నీవే వేకు నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయం నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను ఇక్కడ అంట ఇక్కడంత దావిద మహారాజు ప్రార్థన చేస్తున్నాడు దేవా నా దేవుడవు నీవే వేకువనే నీ నిన్ను వెతుకుదును దేవా నా దేవుడవు నీవే నేను వేకువ జామునే లేచి నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను దావిద మహారాజు అంత రాజైనప్పటికి కూడా ఇక్కడ ఆయన దేవుని ప్రసన్నత చూస్తున్నాడు వేకువనే నిన్ను వెతుకుదును ఆయన బలమును ఆయన ప్రభావమును చూడ చూడటానికి దేవుని బలం పొందుకోటానికి ఆయన ప్రభావమును పొందుకోవటానికి వేకువ జామున లేచి నేను నీ తట్టు చూస్తున్నాను ప్రభు ఆశతో అది మామూలుగా చూడటం కాను కానీ దేవుని బలం పొందుకోవాలని దేవుని శక్తి పొందుకోవాలని ఆయన ప్రసన్నత పొందుకోవాలని ఆయన ప్రభావము పొందుకోవాలని ఆశతో దేవుని వైపు వేకువజామునే లేచి పనిపెడుతున్నాడంట నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును దేవుని నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును దేవుని కృప జీవము కంటే ఉత్తమం ఆయన కృప లేని మనము ఈ లోకంలో బ్రతకలేము ఆయన కృప ఉంది కాబట్టి మనము సజీవులంగా ఉన్నాము ఆయన కృప ఉంది కాబట్టి ఆయన మనము రుచిస్తున్నాము ఆయన నామంను మనము కీర్తించుకుంటున్నాము రెండు రాత్రి నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జామములందు నేను ధ్యానించినప్పుడు కొవ్వు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది రెండు నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా నేను రాత్రి జామున పనుకోబోయేటప్పుడు కూడా నా మనసు మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జామములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వున మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అంటున్నాడు రాత్రి కాలంలో లేచి నా దేవుని సన్నిధిని వెతికినప్పుడు ఆయనకు ఆయనకి ఎట్లాందంటే క్రొవ్వ మెదడు కొవ్విన మెదడు తింటే ఎట్లా ఎంత తృప్తి కలుగుతుందో నాకు అంత తృప్తి కలుగుతుంది ప్రభా అని దేవుణ్ణి కీర్తిస్తున్నాడు కొనియాడుతున్నాడు కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తనలు కూడా కావిద మహారాజు ఇట్లా దేవుణ్ణి స్థుతిస్తున్నాడు యహోవ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు హృదయపూర్వ హృదయ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు ఇక్కడ రాస్తున్నాడు యహవ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుని వారు ధన్యులు అంటున్నాడు యుగవ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులంట యుగవ ధర్మశాస్త్రము అనుసరించి మనం నిర్దోషంగా నడుచుకుంటేనే మనం ధన్యులం అవుతాం ధర్మశాస్త్రమును అనుసరించకపోతే మనము నిర్దోషులము కామ్మంట యుగవ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచు ధన్యులు ఆయన శాసనములను బైకొన పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు ఆయన శాసనములను ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను మనం గైకొనుచు హృదయపూర్వక పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు మనం ఆయన వా ఆజ్ఞలు గై పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి వెతకాలంట అలా దేవుణ్ణి వెతుకువారు ధన్యులు అంటున్నాడు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు ఇక్కడ అంటున్నాడు ఆయన ఆజ్ఞలను ఆయన శాసన ధర్మశాస్త్రమును మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనము ఏ పాపము చేయమంట ఆయన వారు ఆయన మార్గములో నడుచుకొనచ్చు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా కైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఆహా ఆహా నీ ఆ నీ కట్టలను నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అంటున్నాడు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గై కొనాలంటాడు ద్విత్యోపదేశను ఇరవై ఎనిమిది అధ్యాయంలో కూడా నీవు నా వాక్యము శ్రద్ధగా విని వాటి ప్రకారం నన్ను అనుసరించి నడుచుకుంటే నువ్వు దీవించబడతవు అంటాడు సమస్త దనుల కంటే నిన్ను ఆయన హెచ్చించిన అంటాడు ఇక్కడ అక్కడ కూడా అదే అంటున్నాడు నా కట్టడలను జాగ్రత్తగా గై దేవుడు గట్టిగా మనకు ఆజ్ఞాపించిందంట ఆయన ఆజ్ఞలను మనము పాటిస్తేనే మనకు దీవన వస్తుందంట నీ ఆజ్ఞలను జాగ్రత్తగా కై కొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి నీ కట్టడలను గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంతో మేలు అంటున్నాడు దేవుని కట్టడలను మనం గై నా ప్రవర్తన స్థిరపడి ఉండుట ఎంత మేలు మనం దేవుళ్ళ స్థిరంగా మన ప్రవర్తన దేవుళ్ళ స్థిరంగా ఉంటే మనకు మేలు మనకు మేలు కలుగుతుందంట నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు నేను ఆ దేవుని ఆజ్ఞలన్నిటినీ మనం పాటించి ఆజ్ఞలన్నిటినీ ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు మనకి ఏ అవమానము కలగనేరదంట ఏ అవమానం కూడా దేవుడు మనకు రానియడంట నీతి గల నీతి నేను నేర్చుకొనిన్నప్పుడు పూర్ణ యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదను దేవుని న్యాయ విధులు ఎట్లా ఉన్నాయంటే నీతి గలవి అంట నీతి గల నీ న్యాయ నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నిన్ను స్థుతిస్తాను ఎందుకంటే దేవుని నీ న్యాయ విధులు నీతి కాబట్టి ఆ యథార్థ ప్రవర్తన ఆ నీతి మనలోకి వస్తుందంట అప్పుడు మనం దేవునికి యథార్థ హృదయంతో నేను నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించేదను నీ కట్టడలను నేను గైకొందును బొత్ నన్ను బొత్తిగా విడనాడకము అంటాడు దేవుని దగ్గర దావిదు మహారాజు ప్రార్థన ప్రార్థన చేస్తున్నాడు నీ నీ కట్టడలను నేను గైకొందును ప్రవ్వ నన్ను బొత్తిగా నన్ను ఎప్పుడు చేయడు వద్దు దేవుని దగ్గర బతింలాడుకుంటున్నాడు అదే ఇరవై ఒకటిలా కూడా అంటాడు ఇరవై అధ్యాయంలో గర్విష్ఠులను నీవు గదించుచు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు అంటున్నాడు గర్విష్ఠులను దేవుడు గద్దిస్తాడంట గర్వము దేవుని దృష్టికి హేం అంట ఇష్టమైంది గర్వం మనలో ఉంటే దేవుడు ఇష్టపడాడంట గర్విష్ఠులను నీవు గద్దించు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు అంటున్నాడు దేవుని ఆజ్ఞలు మనం విడిచి తిరుగువాలంటే తిరుగువాలంతా శాపగ్రస్తులు అని అంటున్నాడు అదే దాంట్లో ముప్పై మూడులో ఎహోవా నీ కట్టడలను అనుసరించటకు నాకు నేర్పుము అప్పుడు నీ కట్ కడమట్టుకు వాటిని గైకొందును ఎగోవా నీ కట్టడలను అనుసరించట నాకు నేర్పించు ప్రభా అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందు లాస్ట్ దాకా ప్రభా నేను ఆజ్ఞలనే నిలిచి నీ ఆజ్ఞలు నేను అనుసరించి నడుచుకుంటటకు నాకు నేర్పి ప్రభా నేను ఆజ్ఞలు నేను అనుసరిస్తే అది చివర దాకా ఆజ్ఞల ప్రకారమే నేను నడుస్తాను ప్రభా కాబట్టి నీ కట్టడలను నేను అనుసరించి నడుచుటకు నాకు సహాయం చేయ ప్రభా అని దేవుడిని మహారాజు ఇక్కడ ప్రార్థిస్తూ ప్రార్థిస్తే దేవుణ్ణి గోజాడుతున్నాడు నీ ధర్మశాస్త్రమును అనుసరించటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దానిని ప్రకారము నడుచుకుందును ను ధర్మశాస్త్రమును అనుసరించటకు నాకు బుద్ధి దయచే ప్రభా అప్పుడు యథార్థ హృదయం పూర్ణ హృదయంతో నిన్న దానిని దాని ప్రకారం నడుచుకుంటాను ధర్మశాస్త్రము అనుసరించి మనం నడుచుకుంటే మనకు బుద్ధి వస్తుంది అంటు అనుసరించటకు నాకు బుద్ధి దయచేయం ప్రభా అని అంటున్నాడు నాకు బుద్ధి జ్ఞానము దయచే ప్రభా నేను ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకోవాలని దావిడి మహారాజు ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు ఇంకా నా పూర్ణ హృదయముతో నేను దానిని దాని ప్రకారం నడుచుకుంటాను అంటున్నాడు నీ ఆజ్ఞ జాడను నేను ధ్యానించిన నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుతున్నాను దాని అందు నన్ను నడువ దేవుని ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు డాలిని మహారాజ్ కట్టున్నాయంటే ఆనందంతో ఆయన భారంతో కష్టంతో ఆజ్ఞలు ఆయన పాటిస్తలేడు ఆనందంతో దేవుని ఇచ్చిన ఆజ్ఞలు ఆనందంతో స్వీకరిస్తుడు ఆనందంతో అంటునడు నువ్వు ఇచ్చిన ఆజ్ఞల జాడలను చూసి నేను ఆనందిస్తున్నాను ప్రభ దాని అందు నన్ను నువ్వు నాకు ఇచ్చినావు కదా ప్రభా నీతిగల ఆజ్ఞలు దాని ప్రకారం నన్ను నడవజేయ ఆజ్ఞలు నాకు ఎంతో ఆనందకరమని ప్రార్థిస్తుండే ఇంకా అంటున్నాడు లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపి వ్యయము అంటున్నాడు లోకం తట్టు ఆ లోపము తట్టు కాకుండా నీ శాసనముల తట్టు నా హృదయము త్రిపు ప్రభువ ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని లోపము ఈ లోకంలో లోపమే ఆ లోపం వాటిని ఆ వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిపు ప్రభువ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించుము అంటున్నాడు ప్రభా నీ మార్గంలో నేను నడవాలా ప్రభా నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించు ప్రభాని వేకువ జామున లేచి దావిడు మహారాజు దేవుణ్ణి ఆయన బలమును ఆయన ప్రభావమును చూడాలా దేవుని శక్తి పొందుకోవాలా ఆయన బలం పొందుకోవాలా ఆయన ప్రభావం పొందుకోవాలా అదని వేకోజామున దేవుణ్ణి వెతుకుతున్నాడు నీ ఆజ్ఞలు నాకు భారమైనవి కావు ప్రభ నేను వాటిని సంతోషంతో నేను ఆనందిస్తున్నాను ప్రభ నీ మార్గంలో తట్టు నేను తిరుగునట్లు వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు త్రిపివే ప్రభా లోకం తట్టు కాకుండా నీ శాసనంలో తట్టు నేను తిరుగునట్లు నన్ను త్రిప్పు ప్రభ దేవుని దగ్గర ఆయన గోజాడుతున్నాడు అడుగుతున్నాడు ఎందుకంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద మనం ఎక్కాలంటే మనం కూడా దావిదు మహారాజు చేసిన ప్రార్థన మనము చేయాలంటే ఆయన దేవుని దగ్గర ఎంతో నీ ఆజ్ఞలను నేను అనుసరించి నడుచుకున్నట్లు నా హృదయంను తిరుపు ప్రభ ఒకవేళ నేను నీకు విరోధంగా నేను ఉన్నానేమో ప్రభ అన్ని ఆజ్ఞలు కొన్ని ఆజ్ఞలు అనుసరిస్తున్నాం కొన్ని విష పెడుతున్నానేమో అన్ని ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకున్నట్లు నా హృదయంను తిప్పుమని దేవుని దగ్గర దావిదు మహారాజు బతిమలాడుతున్నాడు ఆ ఎత్తైన కొండ ఎక్కటానికి ఆయన ప్రయాస పడుతున్నాడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు యథార్థమైన యథార్థమైన నిర్దోషమైన చేతులు నాకి ఈ ప్రవా యథార్థమైన హృదయము నాకు నిజం పలికే పెదవులు నాకు ఈ నోరును నిన్ను హృదయంను నాకు ఈ ప్రభా పెదవులు నాకు దయచే ప్రభ అని దేవుని దగ్గర యథార్థ హృదయంతో నిన్ను ఆరా ఆరాధించే కృప దయచే ప్రభాని వేకవజాన లేచి దావుడు మహారాజు ఆయన కృప కొరకు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళటకు కాబట్టి మనం కూడా ఆయన మార్గంలో దేవుడు దావుడు మహారాజు ఎట్లా దేవుని వెతుకుతుందో అలాగా మనం కూడా దేవుని సన్నిధిని మనము వెతకాల ఇక్కడ యాభై ఏడు కీర్తనలో యాభై ఏడులో కూడా అంటాడు ఏహోవా నీవే నా భాగము నీ వాక్యమును అనుసరించి నడుచుకోనునని నేను నిర్ణయించుకొని ఉన్నాను అని అంటాడు నీవే నా ఎగోవా నీవే నా భాగము ఆయన దేవుడు ఆయనకు ఒక ఏదో ఒకట ఒక గంట రెండు గంటల సేపు దేవుణ్ణి కాదు కానీ ఆయన దావిద మహారాజు అంటున్నాడు ప్రభా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకొని నడుచుకున్నానని నేను నిర్ణయం తీసుకున్నాను ప్రభా నీ వాక్యములే నేను అనుసరించి నడుచుకుంటాను అలాంటి నిర్ణయాన్ని ఆయన రూఢిపరచుకున్నాడు నీ ఆజ్ఞలు తట్టే ఉంటాను ప్రభా లోకం తట్టు నేను ఆయన నిర్ణయించుకున్నాడంట ఇక్కడ డెబ్బై ఒకటిలా నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నంది నాకు మేలాయను వేల వెండి బంగారు నాణయముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటాడు నీ నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి నాకు మేలు ప్రభ అంటాడు మనకు శ్రమ వచ్చిందంటే అది మన మేలు కొరకే కాబట్టి శ్రమ నాకు మేలు ఆయను వెండి బంగారు నాణయముల నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటాడు ఎంత వెండి బంగారం కూడా ప్రభా నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు ప్రభా అది నన్ను బ్రతికిస్తుంది నా ఆత్మను బ్రతికిస్తుంది నా ఆత్మను పర్లోకము తీసుకెళ్తున్న ప్రభా ఎంత ఎండి బంగారం ఉన్నా నేను ఈ లోకంలోనే విడిచిపెట్టిపోతాను కానీ పరలోకం తీసుకపోను ప్రభా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నేను నడుచుకుంటే నేను పర్లోకానికి అపరిశుద్ధ పర్వతానికి ఎక్కుతాను ప్రభా ఇక్కడ అదే అంటున్నాడు వేల వెండి బంగారం నాణ్యముల నీకు తెచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాడు ఇంకా తొంభై ఏడు నూట పంతొమ్మిది కీర్తన తొంభై కూడా అంటాడు నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రేమగా ఉన్నది దినమెల్లా నేను దాన్ని ధ్యానించుతున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి అంటాడు నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ఇష్టం ప్రియముగా ఉంది ప్రభు దినమలా నేను దానిని ధ్యానిస్తున్నాడు దావిదు మహారాజు దినవెల్ల వాటిని దేవుని వాక్యాలు ఆయన ధ్యానిస్తున్నాడంట ఆయన ధర్మశాస్త్రము నాకెంతో నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉందని అంటున్నాడు నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులు నా శత్రువులను మించిన జ్ఞానము నీవు నాకు కలుగజేసినవి దేవుని ధర్మశాస్త్రం శత్రువులకు మించిన జ్ఞానాన్ని మనకి ఇస్తాడంట దేవుని ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞలు మనం అనుసరించుకున్నప్పుడు మన శత్రువుల ఎక్కువ జ్ఞానము దేవుడు మనకు ఇస్తాడంట నా శత్రువులను మించిన జ్ఞానము నీవు నాకు కలుగజేయున్నావు కలుగు నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు ఆయన శాసనములు మనం ధ్యానించినప్పుడు అందరికంటే ఎక్కువ జ్ఞానము విశేష జ్ఞానము దేవుడు మనకు ఇస్తాడంట నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయించున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు ఇక్కడ నీ నీ ఉపదేశంలో నేను అనుసరించి నడుచుకుంటున్నాను కాబట్టి వృద్ధులంటే పెద్ద వాళ్ళకు పెద్ద వాళ్ళకు ఉన్న వాళ్ళకంటే జ్ఞా వాళ్ళకు ఉన్న జ్ఞానం కంటే నువ్వు ఇంకా ఎక్కువ కలుగజేయదు అంటున్నాడు మాకు ఎక్కువ జ్ఞానము ఉంది ఎందుకంటే నేను ఆయన ఆజ్ఞలను నేను అనుసరించి నడుచుకొని చున్నాను నేను ప్రవర్తిస్తున్నాను నిత్యము ఆయన సన్నిధి నేను వెతుకుతున్నాను కాబో వెతుకుతున్నానని ఇక్కడ దావిది రాజు అంటున్నాడు దావిదు మహారాజు అంటున్నాడు వృద్ధుల కన్నా వాళ్ళకున్న జ్ఞానం కన్నా నువ్వు ఇంకా ఎక్కువ జ్ఞానం నాకు కలదంటాడు ఆయన అన్ని ఆజ్ఞలన్నీ అనుసరించి నడుస్తున్నాను కాబట్టి దేవుడు ఆయనకు అంతర్నము శక్తి బలము అన్ని దేవుడు ఆయనకు ఇచ్చిండు ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనము నిర్దోషులంగా పరిశుద్ధ పర్వతం మీద మనము ఉంటామంట మ పద్దెనిమిదో అధ్యాయంలో మొదటి వచనంలో రెండో వచన మొదటి వచనంలో ఆయన ఆ కాలం నా శిష్యులు ఏసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా మీరు మార్పు బిడ్డల వంటి వారైతేనే కానీ పర్లోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడు తగ్గించుకొని వాడెవడో వాడే పర్లోక రాజ్యంలో గొప్పవాడు ఇక్కడ అంటున్నాడు శిష్యులు వేసునద్దకు వచ్చి ఆ కాలంన శిష్యులు వేసునద్దకు వచ్చి పర్లోక రాజ్యంలో ఎవరు గొప్ప వాళ్ళు ప్రవాణి వీళ్ళకు అని అడుగుతుంటే ఆయన ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నిలబెట్టి మీరు ఈ చిన్న బిడ్డ వాళ్ళే ఈ చిన్న బిడ్డ వంటి వారైతేనే కానీ మీరు పర్లోక రాజ్యంలో ప్రవేశించరు అని అంటారు అంటే మనం పెద్దవాళ్ళము చిన్న బిడ్డలాగా ఎట్లా అంటే చిన్న బిడ్డల యొక్క స్వభావమును మనము ధరించుకోవాలంట చిన్నపిల్లల్లో ఏ పాపము ఉండదు కాబట్టి అలాగా మనలో కూడా ఏ పాపము ఉండకూడదంట చిన్న బిడ్డలంటే వాళ్ళు ఏ పట్టు పడతారో ఆ పట్టు వదలరు వారు ఏది కావాలని ఏదన్నా ఒక షాప్ తీసుకపోతే ఏదన్నా చిన్నపిల్లలు ఏదన్నా ఒక బొమ్మను చూస్తే ఆ బొమ్మ కొనిచ్చిన వాళ్ళు బయటికి రారు ఏడుస్తా ఉంటారు అది కొనిచ్చిన దాకా అక్కడే నిలబడతారు నేను రాను నేను రాను నేను నాకు అది కావాలని ఏడ్చి ఆ తల్లిదండ్రులు ఆ బొమ్మ కొనిచ్చిన దాకా వాళ్ళు బయటికి రాదు ఏ వస్తువైనా కూడా అలాగా మనం కూడా ఆ చిన్న పిల్లలు ఎట్లా వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా బతింలాడి అది పొందిందాక వాళ్ళు ఎట్లా దేవు తల్లిదండ్రులను విడిచిపెట్టారో అలాగా మనం కూడా దేవుణ్ణి మనం అడిగి పొందుకునిందాక దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు అంట చిన్న బిడ్డల్లా వాళ్ళు ఎట్లా నాకు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు మాత్రము బొమ్మ కావాల్సింది అనని పడతారు తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయలేక ఆ బిడ్డకు ఆ వస్తువు కొనిస్తారు అలాగా మనం కూడా దేవుని దగ్గర పట్టుదలతో మనము దేవుణ్ణి అడగాలంటే ఆ చిన్న బిడ్డలు ఎట్లా పట్టుదలతో కలిగి ఉంటారు పట్టుదల కలిగి ఉంటారు అలాగా మనం కూడా పట్టుదల కలిగి దేవుణ్ణి అడగాలంటారు ఇంకా చిన్నపిల్లల్లో ఏ పాపము క్రోధము కక్ష పగ ద్వేషము ఏది ఉండదు చిన్నపిల్లలు కొట్టుకుంటారు మళ్ళీ కలిసిపోయి ఆడుకుంటారు ఒకరొకరొకరు ప్రేమ సమాధానంగా ఉంటారు మనం కూడా అలాగా ఒకరికంటే ఒకళ్ళు గొప్ప వాళ్ళని ఎంచుకోవాలంట ఒకళ్ళనొకళ్ళు అట్లా మనము దేవుని అట్లా చేస్తే మనము దేవుని ఆజ్ఞను ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాళ్ళం అవుతామంట మొదటి యోగం రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి యోగను ఐదో అధ్యాయము రెండవ వచనము మనము దేవుని ప్రేమించచ్చు ఆయన ఆజ్ఞలను నెరవేర్చవ దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వల్లనే ఎరుగుతాము మనము ఆయన ఆజ్ఞలను గైకునిటయ్యే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు దారమైనవి తావు అంటున్నాడు దేవుని మూలముగా మనము దేవుణ్ణి ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారం దేవుని పిల్లలను ప్రేమించున్నామని దీని ఎరుగుతాము మనం దేవుణ్ణి ప్రేమిస్తే ప్రేమిస్తే ఆయన పిల్లలను కూడా మనము ప్రేమిస్తామంట ఇక్కడ అంటున్నాడు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిటేయే దేవుణ్ణి ప్రేమించట మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామనని ప్రేమిస్తున్నట్టయితే దేవుని ఆజ్ఞలను మనము గైకుంటామంట దేవుణ్ణి ప్రేమించట అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనిటే అనంట ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది వ్యర్థము అంటున్నాడు ఆయన ఆజ్ఞలు భారం కావు అంటున్నాడు కాబట్టి దేవుడు మనల్ను ఆయన ఆజ్ఞల ప్రకారము మనము నడుచుకోవాలని అంటున్నాడు ఇంకా యూదా రాసిన పత్రిక ఒకటా అధ్యాయము పదిహేడవ అక్షణంలో అయితే ప్రియులారా అంత్యకాలము తమ భక్తిహీనమైన దురాలోచన చొప్పున నడుచు పరిచారకులు పరిగాసకులు ఉండరని తన ప్రభు అయిన యేసు క్రీస్తు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని చదంటుడు అయితే ప్రియులారా అంత్యకాలం లాస్ట్ దినాలండు తమ భక్తిహీనమైన దురాలోచనలు దురాలోచన చొప్పున నడుచు పరిగాసకులు ఉందురని అంత్య దినాల్లో దురాలోచనలు భక్తిహీన భక్తి అనేది ఉండదంట భక్తిహీనమైన దురాలోచన చొప్పున నడుచు పరిగాసకులు ఉందిరని మన ప్రభు అయిన ఏసు క్రీస్తు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని భేదములు కలుగు చేయొచ్చున్నారు లోకంలో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి ఉన్నారు వాళ్ళని వాళ్ళు ప్రకృతి సంబంధులని ఆత్మ వారు వాళ్ళు భేదాలు కలుగు చేస్తారంట ఇక్కడ మీరు విశ్వసించచ్చు అతి పరిశుద్ధమైన మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధ ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కనికరం కొనకు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమ విందులు ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు అంటున్నాడు ప్రియులారా మీరు దేవుని మీద విశ్వా విశ్వసించు అతి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడి అంటున్నాడు మనము ఎట్లా ఉండాలంటే అతి మనము ఉండాలంట అతి దాని మీద మిమ్మని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన ఏసు కనికరం కొరకు కనిపెట్టాలంట ఇక్కడ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన కనికరం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలంట దేవుని ప్రేమలో నిలుచినట్లు కాచుకొని ఉండు ఎందుకంటే దేవుని ప్రేమలో మనము నిలు నిలబడాలంట ఎందుకంటే అన్ని వ్యర్థమైపోతుంది కానీ భాషలు కానీ అన్ని కానీ ప్రేమ నిలుస్తడా ప్రేమే నిలిచి ఉంటుందంట ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఆయన ప్రేమయందు మనము నిలిచి ఆయన ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి సందేహ పడు కనికరం చూపిడి అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనచ్చు భయముతో కొందరిని కరుణించుడి అంటున్నాడు సందేహపడి వాళ్ళ మీద కనికరం చూపిమంటున్నాడు కొంతమంది అవిశ్వాసం ఉంటారు వాళ్ళ మీద కనికరము చూపిడి అగ్నిల నుండి లాగునట్లు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోకుండా దాన్ని అసహించుకొనించి దాన్ని విడిచిపెట్టమంటున్నాడు భయముతో కొందరిని కరుణించుడి అంటున్నాడు త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును కాదు మహిమ ఆనందముతో మిమ్మల్ను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యములను అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగమును కలుగునుగాక ఎందుకంటే ఆయన మన పాదములు త్రుటిల్లకుండా కాపాడుతాడంట మన పాదము తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని మిమ్మల్ను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల దేవుడు ఈ అన్ని వాళ్ళు శక్తి ఇచ్చే దేవుడుగా ఉన్నాడంట ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఆనందముతో మిమ్మల్ను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు ద్వారా మహిమయు మహాత్యమును ఆదిపత్యమును అధికారములను యుగ యుగములకు యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక ఆమె అంటాడు ఇక్కడ అన్ని యుగాలకు ఆ దేవుడు ఆ కూడా నిలబెట్టుటకు శక్తిమంతుడు ఈ తరంలో ఉన్న మనకు అన్ని యుగాలకు దేవుడు అందరికీ చా ఆయన ముందు నిలవబెట్టుటకు మనల్ని పడిపోకుండా మన పాపంలో పడకుండా మన పాదాలు త్రొట్టిల్లకుండా మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన శక్తి అన్ని యుగాలకు కూడా ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు అన్ని యుగాల కూడా రక్షించగల సర్వశక్తి గల ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనము భయంతో వణుకుతో మనము ఉండాలంటాయి చిన్న వాక్యం దేవుడు దేవించిన గాక ఉన్నాయి మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారైన దేవ సర్వశక్తి గల ప్రభ దేవాతి దేవ రాజాతి రాజా పరిశుద్ధుడా నీకే వంద నాలుగు స్తులు ప్రభా నీ పరిశుద్ధ పర్వతం మీద ప్రభా నీ సీయోను కొండ మీద ప్రభా మేము నిర్దోషులుగా నిష్కలంకులుగా ప్రభా మేము యథార్థవంతులుగా మమ్మల్ని నిలబెట్టకనాయినా మీరు శక్తివంతుడైన దేవుడై ఉన్నావు ప్రభా అన్ని యుగాలు కూడా ప్రభా నువ్వు సజీవుడిగా ఉన్న దేవుడు అన్ని యుగాల్లో ఉన్న అందరిను కూడా ప్రభా నువ్వు రక్షించే దేవుడుగా తని నువ్వు నిర్దోషులుగా నిలబెట్టే దేవుడిగా ఉన్నందుకే నీ కొట్లాది వందనాలు ప్రభా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయనా మమ్మల్ని అందరూ ప్రభా నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడు ఎవడన్నావు ప్రభ తండ్రి మేము వాక్యం విన్నాము ప్రభ ఆ వాక్యం ప్రకారంగా మేము జీవించుకోవాలా నడుచుకోవాలా నిర్దోషంగా మేము ఉండాలా యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలా మా నోట్లో ఏ అబద్ధము ఏ పాపము ఏది మాలో ఉండద్దు ప్రభా నీ ధర్మశాస్త్రంలో ప్రభ మేము అనుసరించుకొని అనుదినము మేము ధ్యానించాలా దాని ప్రకారంగా మేము నడవాలా ప్రభ ఇతరులు కూడా ప్రభా తండ్రి రక్షించాలా ప్రభ తండ్రి నీకే వందనాలు ప్రభ అగ్నిల నుంచి లాగినట్లు కొందరిని రక్షించిడే అంటున్నా లాగమంటున్నావు ప్రభ తండ్రి సందేహపడు సందేహపడు వారి మీద కనికరం చూపిమంటున్నావు ప్రభ పరిశుద్ధుడా దేవ నీకే వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రాలను ఇంకా రక్షణ లేని బిడ్డలను కూడా ప్రభా నీ రక్షణలోకి నడిపించాలా నీ సేవ చేయాలా ప్రభా సహాయం చేయండి పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి నీ వాక్యానుసారంగా జీవించ మమ్మల్ని నిలబెట్టుమని నీ పరిశుద్ధ పర్వతం మీద ప్రభా మమ్మల్ని నిలబెట్టుమని నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని ఏసయ్య మమ్మల్ందరినీ హస్తానికి అప్పజెప్పుకుంటూ ప్రభా నీ పరిశుద్ధ పర్వతంలో మేము ఉండాలా ప్రభ అట్టి కృప మా అందరికి దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామం పరిశుద్ధ పరిచమని ఏ ప్రభు నీ ప్రభ మమ్మల్ని నిలబెట్టమని ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె చంద్రశేఖర్ అన్న మీరు ఆశీర్వాదం మన ప్రవైనసుక్రీస్ యొక్క కృపా సమధం నడిపింపు మనందరికీ సదాకాలం తోడేంటి నువ్వు రాక అందరికి